నో మే వాచిప్రతిష్ఠిత ఆవిరావీర్మ ఏదస్ మనీష్టపం ప్రాసీ అనే అహోరాత్రన్ సందా శ్రతన్వదిష్యామి సత్యం వదిష్యామివక్ ఆత్మా ఇదమెక ఏవాగ్ర ఆసీ శమదమాదీనాంచ ఆత్మదర్శన సాధనా అన్యాశ్రమేషు అనుపపత్తే అంటే సన్యాసము ఆవశ్యకము అని చెప్తున్నారు ఎందుకంటే శమాదమాపరతీ తితిక్ష అవి ఉన్నాయి కదా ఇవి సన్యాసాశ్రమంలో బాగా కుదురుతాయి బ్రహ్మ గృహస్థులకు కుదరవు శమదమాదులు గృహస్థులు గల కుదురుతాయి కుదరవు అని కాబట్టి సన్యాసము ఆవశ్యకము అలాగే అత్యాశ్రమభ్యహ అనే మంత్రంలో అత్యాశ్రమ శబ్దము సన్యాసుని సూచిస్తుంది అలాగే నకర్మణ అనే మంత్రంలో త్యాగేనా అనే పదం చేత సన్యాసాశ్రమము సూచించబడుతుంది జ్ఞావా నైష్కర్యమాచరితని స్మృతి అంతవరకు స్మృతులయ్యాయి ఇంకా స్మృతులు నైష్కర్యమును ఆచరించబడను అంటే ఇంకా గృహస్థితి ఎక్కడ కుదురుతుంది నైష్కర్యమంటే సన్యాసమే అంతవరకు వచ్చాను కదా బ్రహ్మాశ్రమ పదే వసేత్మే ఇది చ సో ఆ సందర్భంలో వేదాంత జ్ఞానము ఆత్మజ్ఞానము కావాలన్నవాడు బ్రహ్మాశ్రమము బ్రహ్మాశ్రమం అనే పేరెందుకు వచ్చిన దానికి టీకాకారుడు బాగా రాశాడు బ్రహ్మజ్ఞాన సాధనీభూత ఆశ్రమ బ్రహ్మాశ్రమ నేను అన్నట్లున్నాను మధ్యమదలో ఉప సమాసం బ్రహ్మజ్ఞానానికి సాధనమైన ఆశ్రమము దాని పేరే సన్యాసము ఆ సన్యాసాశ్రమము నుండి బ్రతుకవ్వలేము అని కూడా స్పష్టంగా స్మృతి చెప్తోంది బ్రహ్మచర్యాది విద్యా సాధనాంచ సాకల్యైన అంత్యాశ్రమిషు ఉపపత్తే దాహస్థ్యే అసంభవాత్ అంతవరకు అయింది మంచిది ఒకసారి గుర్తు చేసుకున్నాము అసంపన్నం సాధనం కిదర్థస్య సాధనా అలం అలం అంటే సమర్థ అనర్థం సమర్థం అంటే పోని శమదనాథులు ఇత్యాదులు సన్యాసంలో చాలా బాగా ఆచరణలో పెట్టవచ్చు గృహస్థాశ్రమంలో పుని అంత కాకపోయినా ఎంతో కొంత చేయొచ్చు కదా ఎంతో కొంత పార్షల్గా శమదమాతులను అనుష్ఠించి గృహస్థాశ్రమంలోనే ఉంటూ మోక్షాన్ని పొందొచ్చు అని ఆర్గ్యుమెంట్ దాని శంకర్లు ఏమంటున్నారంటే ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు ఎందుకంటే ఇది ఏదైనా ఒక సాధనం ఉన్నట్లయితే సగం సగం మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోలేరు మోక్షమును సాధించాలి మోక్షమును సాధించాలంటే మోక్ష సాధనములను పట్టుకోవాలి మోక్ష సాధనములు శమధమాధులు వాటిని గట్టిగా పూర్తిగా పట్టుకోవాలి కానీ సగం సగం పట్టుకుని మీరేమి సాధిస్తారు అసంపన్నం సాధనం పూర్తిగా సమర్థ పూర్తిగా పట్టుకోబడని సాధనము పూర్తిగా సమగ్రము కాని సాధనము ఏదైనా ఒక లక్ష్యమును సాధించుటకు సమర్థము కాదాలదు కాబట్టి ఏదో ఒక అవక్షేపం చేస్తామని శమదమాధులను కొద్దిగా గొప్ప గృహస్థాసనంలో మేము మేనేజ్ కాబట్టి సన్యాసం ఎందుకు అనే ఆర్గ్యుమెంటు పోస్తాం లేదు ఎందుకంటే ఈ శమదమాతలు ఏవో కొద్దో గొప్ప టేకప్ చేసి తద్వారా మోక్షమును పొందిట సంభవము కాదు ఓకే అని ఒక ప్రతిపాదన యద్విజ్ఞానోపయోగీని చాహస్శ్రమకర్మాణిం పరం ఫలం ఉపసంహృతం దేవతాప్యయలక్షణం సంసార విషయమే అప్పుడే ప్రారంభమైంది అక్కడ భాష్యకారుల పంక్తి గడబిడా పంక్తి అది ఎవడో రా లేఖకల్లో సంప్రదాయంలో ఎక్కడో వాటింది రాష్ట్రలో పొరపాట్లు దాంతో అవి అన్వయించవు వాక్యాలు సరిగ్గా అన్వయించవు ఆ సమస్య వస్తూ ఉంటుంది ఈ ఉపనిషత్తులో అప్పుడే వచ్చింది యద్విజ్ఞానోపయోగిని అన్నదాన్ని చాలా కష్టపడి వ్యాఖ్యానం చేయాలి యాని విజ్ఞానోపయోగిని అంటే బాగుంటుంది అలా టీకాకారులు స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు కర్మలు ఉన్నాయి కర్మలు గృహస్థాశ్రమంలో చేసే కర్మలు గార్హస్థ్యాశ్రమ కర్మ అని ఆ కర్మలు అన్నీ ఉపాసనకు అంగములు కావు కొన్ని మాత్రమే ఉపాసనకు అంగములు ఆ ఉపాసనాంగములైన కర్మలు ఏవి గలవో అది విజ్ఞానం అంటే ఉపాసన ఉపయోగించే కర్మలేవైతే గృహస్థాశ్రమానికి చెందినవి ఉన్నాయో వాటికి ఫలము మోక్షము కాజాలదు కొంతమంది ఏమంటారంటే మేము కర్మలు కర్మలు చేయాలి ఈ ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను కానీ వాళ్ళు ఏమో అర్థం చేసుకోరు ఇప్పుడు టెంపుల్ కట్టుకుని దాంట్లో పూజాధికం చేసుకుంటూ ఈ పూజకి వేదాంతం చదువుకుని వాళ్ళందరూ ఈ పూజ చేయాల్సిందే అని రూల్ పెట్టి దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుసిన ఈ ఆర్గ్యుమెంట్ మన దగ్గర వేదాంత కోర్సుల్లో ఉంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ రకమైన కర్మల ద్వారా మోక్షానికి తర్ఫీడ్ అవుతారు అని అర్థుడు తప్ప అర్థుడు ఓకే ఎందుకంటే గృహస్థాశ్రమంలో చేసుకునే కర్మలు అవి మోక్షానికి తర్ఫీదుకు ఉద్దేశించిన వికాలం వాటిల్లో కొన్ని మాత్రమే ఉపాసనకు అంగములు విజ్ఞాన ఉపయోగిని ఉపాసనకు అంగములై ఉంటాయి ఆ కర్మలకు ఫలము మోక్షమునటికీ కాదాలు పైగా మోక్షానికి ప్రిపరేషన్ కూడా కాదు ఆ కర్మలకి ఫలం చెప్పడం అయిపోయింది ఏమిటి ఆ కర్మలకి ఫలము వాటి అత్యుత్కృష్టమైన ఫలం తేం ఫలం వాటి వల్ల పండదగిన సర్వోత్తమైన ఫలమును చెప్పి ఉపసంహారం చేయడం అయిపోయింది ఏమిటో తెలిసిన ఆ ఫలము దేవతాప్యయ లక్షణం దేవతలో ఏ దేవతను మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవతలో అంతర్గతముట అది ఫలము ఆ ఫలము సంసార విషయమేలా అది సంసారాంతర్గతముగానే ఉంటుంది తప్ప ఎందుకంటే భేదం ఉంటుంది కదా వీడు వెళ్ళి దేవతలో విలీనం అవుతాడు ఆ దేవత మిగతా దేవతల కంటే భిన్నంగా ఉంటుంది ప్రపంచం కంటే భిన్నంగా ఉంటుంది ప్రపంచమునందు సత్యత్వ బుద్ధి ఉంటుంది ఇది మోక్షం ఎలా అవుతుంది కాబట్టి అది కూడా సంసారంలో భాగమే కాబట్టి గృహస్థాశ్రమంలో చేసే కర్మలు ఏవైనా కూడా మోక్షమునకు దారితీసేవిగా ఉండవు అవి ఉపాసనకు అంగములుగా మాత్రమే ఉంటాయి ఆ కర్మల్ని పట్టుకుని జ్ఞానముతో సముచ్చయం చేయటానికి వీలుండదు వాటిని ఉపాసనతో మాత్రమే సముచ్చయం చేయగలుగుతారు కొన్ని ఉపాసనలతో సముచ్చయము చేశారు వాటికి ఫలముగా మోక్షములతో అవి సహకరిస్తాయంటే సహకరించవు వాటికి ఫలం చెప్పడం అయిపోయింది చెప్పేశారు వాటి ఫలం ఆ ఫలము వాటి వల్ల పొందదగిన ఉత్తమోత్తమైన ఫలము దేవతలో విలీనముకట అది కూడా సంసారాంతర్గతంగానే ఉంటుంది ఆ దేవతలో విలీనముకట కూడా మీరు అగ్నిని హో అగ్ని ఉపాసన చేశారనుకోండి అగ్నిహోత్ర కర్మని చేస్తూ అగ్నిని ఉపాసన చేస్తే అగ్నిలోకంలో అగ్నిదేవునితో విలీనమే ఉంటారు అని ఫలం చెప్పారు దానికి ఇప్పుడు కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళు కృష్ణుని ఉపాసం చేశారనుకోండి గోలోకంలో కృష్ణుడితో పాటు కలిసి డాన్స్ చేస్తారు అదే అది సంసారమే అవుతుంది తప్ప సంసారంలోనే ఇప్పుడు మన కాంప్లెక్స్లో పయంతస్తులో ఉన్నాడా కింద పుస్తలో ఉన్నడా అన్న ఉన్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కిందంతస్తులో ఉన్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మధ్యలో ఇంకో కొన్ని ఉంటాయి వాళ్ళకున్నాం వీళ్ళకుండవు వీళ్ళకున్నాం వాళ్ళకున్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి లిఫ్ట్ పని చేయకపోయినా వాళ్ళు తడుకోకర్లేదు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి లిఫ్ట్ పని చేయకపోతే ఏడుస్తూ కూర్చోవాలి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడికి ట్రాఫిక్ గోళ ఎక్కువగా ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నవాడికి ట్రాఫిక్ సమస్య ఆ గోళ ఎక్కువ ఉన్నది ఎవరి సమస్యలు వాడివి కాబట్టి ఇవన్నీ సంసారంలో అంతర్గతములే కనుక గృహస్థాశ్రమంలో చేసే కర్మల్ని చూపించి వీటిని కూడా మనం చేసుకుంటుంటే మోక్షానికి ఉపయోగపడతాయి అనే ఆర్గ్యుమెంట్ పెట్టటము సరికాదు దురదృష్టం ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్ని మనం వేదాంత ఆచార్యులు పెడుతున్నారు ఒక ఆచార్యుడు కోర్సు కండక్ట్ చేయబోతూ నన్ను సలహా అయ్యారు ఏమని ఈ విద్యార్థులకు ఈ బ్రహ్మచారులకు ఇతర సాధువులు కూడా వస్తారు కదా కోర్సులకి మోక్షం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు మోక్షం కోసం వచ్చారు వీళ్ళు అది చెప్తాం వీళ్ళకి ఏ కర్మలు చేస్తే జ్ఞానానికి ఉపయోగపడుతుంది ఆత్మజ్ఞానానికి అది మీరు సలహా ఇవ్వండి అని ఒక ఆచార్యులు నన్ను అడిగారు అడిగితే నేనున్నాను నువ్వు శంకర భగవత్వాదులు మోక్ష సాధనములు ఏమిటి చెప్పారో చూసుకో నాలుగు చెప్పారు కదా సాధన చతుష్టయము అని మీరు నుంచి సాయంకాలం దాకా సాగతిస్తూ ఉంటారు కదా సాధన చతుష్టయం ఆ సాధన చ విషయంలో నువ్వు కర్మని ఏ లెవెల్లో పెడతావో చూసుకోరు ఎక్కడ పెడతావు దాన్ని చూసుకో వివేకము అక్కడ కర్మ ఏమైనా ఉపయోగపడుతుందా వైరాగ్యము అక్కడ కర్మ ఏమైనా ప్రయోజనం ఉన్నదా శమదబాదులు మోక్షత్వము ఎక్కడ పెడతావు కర్మని పెట్టగలిగితే పెట్టుకో వాటిల్లో ఫిట్ కాని కర్మ మోక్ష సాధనంగా నువ్వు ఎలా సంభవము కాదు అని నేను సలహా సో కర్మ సుపరాము ఫిట్ కాదు మీరు మీరు ఆ పాప విద్యార్థులను పట్టుకొని వాళ్ళని సావగొట్టి వాళ్ళని బెదరగొట్టి బ్లాక్మెయిల్ చేయటం వాళ్ళని స్పిరిచువల్ బ్లాక్మెయిల్ మీరు కనుక హారతికి అటెండ్ కాకపోయినట్లయితే మిమ్మల్ని ఆశ్రమాల నుంచి బయటికి పంపిణేస్తామని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళు వాళ్ళందరూ హారతికి అటెండ్ అవుతారు ఈ సమస్య అన్ని ఆశ్రమాల్లోనూ ఉంది అన్ని వేదాంత కోర్సులు అన్నింట్లోనూ ఉంది అలా ఎందుకు పెట్టగలిగారు వాళ్ళు అంటే వాళ్ళు శాస్త్రాన్ని సరిగ్గా చదువుకోకపోవడం చేతనే ఇటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేయకపోవడం శంకరభాష్యాలను సరిగ్గా చదవకపోవడం అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇటువంటి దోషాలు వస్తాయి మంచిది అది పూర్తయిందని అక్కడికి తర్వాత ర్మిణ ఏ పరమాత్మవిజ్ఞానభవిష్య సంసారవిషయ ఫల ఉపసంహారోపాత అభవిష్యు తర్వాత ఉపాపత్త అది కూడా లృంగ్ అభవిష్యత ఏమో పరస్సుపది ఉపాపస్యత ఆత్మైపతి ఈ రెండు యొక్క ప్రయోజనం ఎలా ఉంటుందంటే అది అలా అయి ఉంటే ఇది అలా ఉండేది అన్నట్టుగా ఉంటుంది అయితే దాని అర్థం ఏంటంటే అది అలా కాలేదు ఇది ఇలా అవ్వదు అని అర్థం నెగిటివ్ ఓకే ఇప్పుడు కర్మలు చేసుకుంటూ గృహస్థాశ్రంలో ఉంటూనే వాడు మోక్షాన్ని ఆత్మవిజ్ఞానాన్ని కూడా పొందేసి పక్షంలో వారికి ఆత్మజ్ఞానం కూడా కలిగిపోతుంది కర్మలు చేసి వారికే కలుగుతున్నాయా దీనికోసం మన సన్యాసంకు కర్మికే కలుగుతుంది ఆత్మజ్ఞానం పరమాత్మ విజ్ఞానం అభవిష్యత్ కర్మికే పరమాత్మ యొక్క సాక్షాత్కారము కలుగుతుంది అన్నట్లయితే మరి కర్మలను చెప్పేటువంటి విధులు వేద విధులు ఆ కర్మల యొక్క ఫలాన్ని చెప్తూ ఆ ఫలమును సంసారములో అంతర్గతముగా ఉండేదానిగా చెప్పి ముగించేయి ఈ ధర్మలకి ఫలము అశ్వమేహము ఈ దీనికి ఫలము హిరణ్యగర్భలో ఒక ప్రాప్తి హిరణ్యగర్భనితోటి అప్యయము అగ్నిహోత్రము అగ్నిలో ఒక ప్రాప్తి అగ్నిదేవుడితో అప్యయము అని ఇలాగే ఫలాన్ని చెప్పి ముగించేవి ఆ ముగించడంలో మనకి ఏమి కనపడుతోందంటే అంటే ఫలము చెప్తే ఉపసంహారం అవుతుంది ఏదైనా కర్మకి ఫలం చెప్పేస్తే అది ఉపసంహారం దానికి ఆ ఉపసంహార ప్రకరణంలో ఫలాన్ని మీరు చూసుకుంటే ఆ ఫలము మోక్ష ఫలంగా ఎక్కడ చెప్పబడలేదు ఆ ఫలము మోక్షానికి దగ్గరగా వచ్చేది కూడా కాదా ఫలము అది సంసారాంతర్గతమైన ఫలమే చెప్పి శృతి ఉపసంహారం చేసి పెట్టింది దీన్ని బట్టి మనకేం తెలిసింది కర్మలని పట్టుకుని రేలాడే వాడికి మోక్షము కాదు అని తెలిసింది ఓకే ఆ వాక్యం ఎలా ఉందంటే కర్మలను చేసుకునే వాడికి మోక్షము సంభవమయ్యి పక్షంలో శృతి కర్మల యొక్క ఫలమును సంసారాంతర్గతముగా చెప్పి ఉపసంహరించి కాదు అది వాక్యం ఓకే అంగఫలం తదికి చేళ్ళీ ఇంకో పూర్వపక్షం ఈ పూర్వపక్షం ఏంటంటే అంగీ అంగము అని భాష ఒకటి ఉన్నది అంగి అంగము ఉదాహరణకి సత్యనారాయణ వ్రతము ఆ వ్రతం మొత్తం అంగి దాంట్లో ప్రసాదమును నివేదించుట ప్రసాదమును దేవుడికి నివేద్యం పెట్టుట అది అంగము అంగి ఒక్కటే ఉంటుంది అంగములు చాలా ఉంటాయి ఓకే దీంట్లో కామన్ సెన్స్ పాయింట్ ఏమిటంటే అంగికి ఫలం ఉంటుంది అంగాలకి ఫలం ఉండదు అది కామన్ సెన్స్ పాయింట్ అది ఒక జనరల్ రూలు అంగికే ఫలం ఉంటుంది దేవుడికి నైవేద్యం పెట్టినానికి ఫలం ఉండదు వ్రతానికి ఫలం ఉంటుంది అయితే నైవేద్యం మానేచ్చా అంటే నైవేద్యం మానేస్తే వ్రతం దక్కదు వ్రతం దక్కకుంటే ఫలం దక్కదు కాబట్టి వ్రతమును సంపన్నము చేయుటయే అంగముల యొక్క ప్రయోజనం సంపన్నమైన వ్రతము ఫలమునిస్తుంది కాబట్టి వ్రతములకు ఫలమే తప్ప అంగములకు వేరు వేరు ఫలం ఉండటం ఓకే ఇది అర్థమైందా మోటార్ మెకానిక్కి మీరు బండి భౌజేబునిచ్చేదనుకోండి బహుజేబని ఇస్తే దానికి వాడు ఇంజిను ఆయిల్ మార్చి బ్రేక్ చెక్ చేసి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు ఇచ్చేదనుకోండి ఇంజిన్ ఆయిల్ మార్చిన దానికి బ్రేక్ చెక్ చేసిన దానికి ఫీజు ఇంత అలా ఇస్తారా మీరు మొత్తానికంటకి కలిపి ఒక గుత్తగా పంపించేస్తారు మరి అవండి మీరు ఇంజిన్కి ఇచ్చారు ఫీజు బ్రేక్కి ఇవ్వలేదు అని అడుగుతా అడగటం అలా విడివిడిగా ఫలాలు ఉండవు మొత్తాని కంటకి ఫలం ఉంటుంది ఓకే ఈ పాయింట్ అర్థమైందా సరే ఇప్పుడు ఇక్కడ మోక్ష జ్ఞానము నాకు అదే జ్ఞానము జ్ఞానం వల్ల మోక్షము దానికి కర్మ అంగము కర్మ సహకరిస్తుంది కర్మ వలన అది సంప అది సంపన్నమవుతుంది అని చెప్పి సందర్భంలో కర్మ అంగమవుతుంది మోక్షము లేక జ్ఞానము ఇంది అవుతుంది కదా అప్పుడు వీడేమంటాడంటే మరి కర్మకి ఫలం చెప్పారుగా దేవతాత్యయ లక్షణమైన ఫలం చెప్పారుగా కాబట్టి కర్మ దేనికి ఫలం చెప్తారో అది అంగము కాదు అంగానికి ఫలం ఉండకూడదు ఎందుకైనా ఫలం చెప్పారంటే అది అంగము కాదాల నిజానికి మీమాంసకులు ఏది అంగము ఏది అంగి అని ఎలా నిర్ధారణ చేస్తారో తెలుసినా దేనికి ఫలము వినబడుతూ ఉంటుందో అది అంగి దేనికి ఫలం వినబడదో అది అంగము అని నిర్ధారణ ఓకే సో అఫలం తదంగం ఫల సమీపే అఫలం తదంగం అనేది వాక్యం ఒకటి ఉన్నది ఫలమును చెప్పి ఆ కర్మ యొక్క సందర్భంలో ఫలము చెప్పకుండా ఇంకోటి చెప్తే ఆ ఫలము చెప్పబడనిది ఆ ఫలము దానికి అంగమవుతుంది ఇప్పుడు ఇక్కడ కర్మలకు ఫలం చెప్పేశారు దేవతాబ్ే లక్షణం అది దేనికే అంగము కాదు కాబట్టి కర్మలు వెళ్ళి జ్ఞానములకు అంగములు అవుతాయి అంగములంటే దానికి సపోర్టింగ్ అవుతాయి అని చెప్పుట పోసాగారు అని శంకర్ వేస్తే సిద్ధాంతం దీని మీద ఓ చిన్న పేచీ ఒకటి ఆ పేచీ ఏంటంటే అప్పుడప్పుడు అంగానికి కూడా ఫలం చెప్తూ ఉంటారు ఇదో కర్మ అంగానికి ఫలం ఫలం ఇదేనికి ఉండదో అది అంగము మనం అంత రెడీ చేసి కూర్చుంటే ఎక్సెప్షన్స్ ఏడుస్తాయి ఒక ఎక్సెప్షన్లో అంగానికి కూడా ఫలం చెప్తారు ఇప్పుడు ఏం అది అంగము కర్మ అంగి దర్శపూర్ణమాస అంగి ఏదో పాత్రలో పాలు పెతకడం అంగము ఈ పాలు పితకడానికి ఫలం చెప్తాడు ఈ ఫలాన్ని ఎక్కడ పెట్టుకోవాలి నేను అదే దర్శపూర్ణమాసకి ఫలం ఉంటుంది తప్ప ఈ అంగానికి ఫలం ఏమిటంటే ఫలం ఉన్నది అంగం కాదని మనం నిశ్చయం చూసుకున్నాం ఇప్పుడు దీన్ని ప్రత్యేకమైన వేరే కర్మం చెప్పడానికి వీర్లేదు ఇది ఆ దర్శ పూర్ణమాసకి అంగమను దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది కానీ మరి దానికి ఫలం చెప్పాడు కదా దీన్ని ఏం చేయాలి అని మీమాంస చేసుకున్నారు వాళ్ళు చేసుకుని దానికి ఏదో పరిష్కారం పెట్టుకున్నారు పరిష్కారం చూసుకోవాలి కదా మరి ఏదో పరిష్కారం ఆ ఫలము అంగానికి చెప్పిన ఫలము అది అవివక్షితము దాని మీద శృతికి తాత్పర్యం లేదు వృద్ధ మాట వరసె ఏదో చెప్పిందలేవా అది లెక్కలోకి తీసుకోవద్దు అని అలాంటి పరిష్కారం ఏదో పెట్టుకున్నారు ఓకే ఇక్కడ కూడా అలా పెట్టుకో కర్మకి దేవతాప్య లక్షణం అనే ఫలం చెప్పేశారు కాబట్టి అది ఉపసంహారం అయిపోయింది ఇంకా జ్ఞానంలోకి అంగము కాదు అంటారు ఎందుకు కర్మ దగ్గర దేవతాప్య లక్షణం ఫలం చెప్పారు చెప్పినా కూడా ఫలము చెప్పిన సందర్భంలో కూడా అంగమయ్యేటువంటి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కనుక ఈ జ్ఞానము నాకు ఈ కర్మలో అంగములవుతాయి ఈ ఫలం చెప్పినా కూడా అంగములవుతాయి అని వీటిని ఒక ఎక్సెప్షన్లు కోటిలో పడేసుకో అని పొరవుతుంది అంగఫలం తత్ తదంటే ఆ దేవతాయము అంగఫలం కర్మల అంగములే జ్ఞానమునకు అంగములకు ఉండే ఫలము అని వీడు ఆద్యమంటే ఇది చేత నా అది సరికాదు తద్విరోధ్యాత్మ వస్తు విషయత్వా ఆత్మవిద్యా అది సంగ్రహవాక్యం చూడ దేవతాప్యయము ఫలమున్నది కదా ఆ ఫలము ఇక్కడ జ్ఞానఫలమేమిటి ఆత్మ ఆత్మజ్ఞాన ఫలము ఏమిటి ఆత్మవస్తువు యొక్క జ్ఞానము అది మోక్ష ఫలము అది ఆత్మవిద్య యొక్క ఫలము ఆత్మజ్ఞానము ద్వారా పొందుబడే మోక్షమనే ఫలము కర్మల ద్వారా పొందబడే దేవతాప్యయము ఫలము పరస్పర విరుద్ధములు పరస్పర విరుద్ధములైన ఫలము కలిగి ఉంటుంటే కర్మకి ఆత్మజ్ఞానానికి అటువంటి కర్మను ఆత్మజ్ఞానానికి అంగముగా చేయుట సుపరాము పొసగదు అర్థమైందండి నిరాకృత సర్వనామ రూప కర్మ పరమా నిరాకృత సర్వనామ రూప కర్మ పరమార్థాత్మవస్తు విషయం జ్ఞానమమురు తత్వ సాధనం ఆ విరోధాన్ని వివరిస్తున్నారు ఇక్కడ జ్ఞానం చెప్ప జ్ఞానము ఆత్మజ్ఞానం ఆ జ్ఞానమే మోక్షమునకు సాధనమవుతుంది అది ఎటువంటి జ్ఞానము తెలుసిన ఆత్మవస్తు యొక్క జ్ఞానం ఆత్మవస్తు విషయం జ్ఞానం ఆత్మ అంటే లోకంలో అనుకునే ఆత్మ కాదు లోకంలో అనుకునే ఆత్మ అది కల్తి అజ్ఞానం చేత కల్పితమైన ఆత్మది ఇది యథార్థమైన ఆత్మ పరమాథ ఆత్మ వస్తు విషయం జ్ఞానం అటువంటి జ్ఞానమే మోక్ష సాధనము ఏమిటండి ఆత్మజ్ఞానము యథార్థమైన ఆత్మజ్ఞానం ఏమిటండి అది ఎలా ఉంటుంది అంటే ఏ ఆత్మ ఎందైతే మూడు ఉండవు ఆత్మ యొక్క జ్ఞానం ఏమిటా మూడు నామము రూపము కర్మ మూడు ఉండవు ఆత్మస్వరూపంలో నామం ఉంటుందా ఉండదు రూపం ఉంటుందా ఉండదు కర్మ ఉంటుందా ఉండదు అది ఆత్మ అటువంటి ఆత్మ యొక్క జ్ఞానము ఆత్మజ్ఞానము దానివల్ల మోక్షము అని చెప్తూ అటువంటి ఆత్మజ్ఞానమునకు కర్మ సాధనం ఎలా అవుతుంది విరోధం కనబడుతుంది కదా కాబట్టి ఆ జ్ఞానము అటువంటి ఆత్మజ్ఞానము మోక్షమునిచ్చే ఆత్మజ్ఞానమునకు కర్మ సాధనము కాదా అంటే కర్మాంగము కాదు గుణఫలసంబంధే నిరాకృతవేష నిరాకృతవవిత్మవస్షయ విజ్ఞాన ప్రానిష్టం గుణఫల సంబంధే ఈ వాక్యాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి సవిశేష వస్తు జ్ఞానం నిర్విశేష వస్తు జ్ఞానం ఏకమైన భవితం యుక్తమిది భావ ఓకే ఇప్పుడు చోటు గుణ అంటే అంగా అని గుణ అంటే గుణ అంటే సెకండరీ గుణ అంటే సెకండరీ అంటే అంగ అంగం సెకండరీ అవుతుంది కదా గుణి అంగి అంగి ప్రైమరీ ఓకే గుణము అనే గుణశబ్దానికి ప్రే సెకండ్ అనే అర్థం చాలా ప్రసిద్ధమైన అర్థం ఓకే ఇప్పుడు శంకర్లు ఏమంటున్నారంటే చూడాయా ఆత్మవస్తువు విషయమైన జ్ఞానము ఆత్మవస్తువుకి సంబంధించిన జ్ఞానము అది ఎలా ఉంటుంది సర్వ విశేషములను త్రోసిపుచ్చే విధంగా ఉంటుంది అంటే ఆత్మస్వరూపమునందు ఎట్టి విశేషములు లేవు సుమా అని ఆత్మ యొక్క జ్ఞానము ఆ జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది ఇప్పుడు నువ్వేమంటున్నావు ఆ అటువంటి ఆత్మజ్ఞానమునకు అంటే సకలములైన విశేషములను త్రోసిపుచ్చుట అనే రూపంలో ఉండే ఆత్మజ్ఞానమునకు ఓ సంబంధం పెడతా ఉంటావు దేంతో సంబంధం పెడతావు ఒక అంగంతో సంబంధం పెడతావు ఆ అంగమునకు ఓ ఫలం ఏడిసింది ఆ ఫలముతో ఈ అంగము ఈ ఫలము వీటితో ఆత్మజ్ఞానమునకు సంబంధమును పెట్టి ఈ కర్మలను ఆత్మజ్ఞానమునకు అంగముగా చేస్తాము అని నువ్వు అంటున్నావు ఎలా కుదురుతుంది అది కుదరదు కదా నప్పుడు ఆత్మతి ఒకవేళ ఒకవేళ నువ్వు సంబంధం పెట్టేవే అనుకో కర్మలు గుణములు వాటి యొక్క ఫలములు వాటితోటి ఆత్మజ్ఞానానికి సంబంధం పెట్టేవనుకో అప్పుడు ఆ ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానమునొక విషయమైన ఆత్మ వస్తువునందు సకలములైన విశేషములను త్రోసిపుచ్చుట సంభవము కాదు ఎందుకంటే ఈ కర్మలు వాటి ఫలములు ఆత్మజ్ఞానముతో సంబంధమును కలిగి ఉన్నప్పుడు వాటికి సాధనములుగా ఉన్నప్పుడు ఆత్మజ్ఞానంలో సకలములైన విశేషములను త్రోసిపుచ్చుట సంభవము కాకుండును తక్ష అనిష్టం అది ఇష్టం కాదు ఇప్పుడు మీరు ఈ మంత్రం జపించండి జపం చేస్తే ఆ దేవత మీకు సకలములైన భోగములను ఇచ్చును తన లోకమునకు మిమ్మల్ని తీసుకుపోతుంది ఈ మంత్ర జపము ఆత్మజ్ఞానానికి సాధనం ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అసలు ఇంక నేను దేవత అనే భేదం ఉండదు లోకములు వెళ్ళుటా ఉచ్చుట అనేది ఉండదు సర్వము తానే ఏమి ఉండి ఉండును ఎలా ఉండండి అది అదేమో సరే దట్ ఈజ్ అనదర్ పాయింట్ బట్ అక్కడ ఈ కర్మ ఈ కర్మ యొక్క ఫలము ఆత్మజ్ఞానంతో అది జల్లవుతోందా మీరు జపం చేయండి మంత్ర జపం చేయండి ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది మీకు మీకు కోరికలను తీరుస్తుంది అదేమో లోకానికి తీసుకెళ్తుంది ఆ దేవత లోకానికి మీరు వెళ్తారు ఈ జపము ఆత్మజ్ఞానానికి సాధనమవుతుంది అటువంటి జపం వలన ఆత్మజ్ఞానము సిద్ధించినప్పుడు అసలు ఏ భేదములు లేని సర్వాత్మ భావము కలుగును ఎలా ఉంది ఇది జల్ల ఇది కుదిరిందా ఇది కుదరలేదు కదా ఏమిటి ఈ ఫలం ఏమిటి ఈ ఫలాన్ని తీసుకెళ్ళి ఆ ఫలంతో ఎలా ముడిపెడతాం ఈ ఫలమునిచ్చే ఈ కర్మ ఆ ఫలమునిచ్చే ఆత్మ జ్ఞానానికి అంగం ఎలా అవుతుంది చాలా సంగతి చచ్చ అనిష్టం అది ఇష్టము కాదు అది అంగీకారము కాదు అని ఇంకా వివరిస్తారా మీరు అంటున్న క్రియాకారకం కూడా వస్తుంది ఎత్రత్వస్థ సర్వమాత్మై మాభూత్ ఇత్య క్రియాకారక ఫలాది సర్వ వ్యవహార నిరాకరణత్స అది అలా ఎందుకు నిర్ణయించాల్సి వస్తోందంటే బికాస్ బికాస్ బికాస్ దనే మాట ఎక్కడి నుంచి నిరాకరణాత్ అని పంచమే పంచమి ఉంది కాబట్టి వికాసం అంటున్నాను నేను ఆ మంత్రం చెప్తోంది ఈశావస్య మంత్రం ప్రారంభ అధికృత్య అంటే ఆరంభించి అని అర్థం అని బిగిన్ చేశారు ఏమని బిగిన్ చేశారు అధికారం బిగినే శబ్దాధికారం ఉంటే శబ్దములను బోధించటం ఆరంభమవుతున్నది ఏమిటి ఆరంభం చేశారు ఎత్రత్వస్య సర్వమాత్మై అభూత్ అని ఆరంభం చేశారు ఎత్ర యస్మిన్ కాలే ఏ కాలమునందు తూ తూ అంటే అంతకుముందు భేదమును చెప్పి ఆ భేదము అంతమైపోయిన సందర్భాన్ని చెప్పబోతూ తూ అని వేశారు ఈశవస్య ఎత్ర అంటే గృహదారం నాయి ఒక హ్యాండ్ గృహదారం తూ ఎత్ర అంటే ఎస్మిన్ కాలే ఏ కాలము అయితే లేదా ఎత్ర అంటే యస్మిన్ ఎస్యాం అవస్థాయా ఏ జ్ఞానావస్థ వీనికి అస్యా అంటే ఈ జ్ఞానికి సర్వము ఆత్మైవా భూత్ సర్వము ఆత్మయే అబుతున్నదో అని మొదలుపెట్టారు మొదలుపెట్టి తద్వారా ఏమి నిరూపించినారు విధు సహా జ్ఞానికి క్రియలు కారకములు ఫలములు మొదలైన వ్యవహారమేది ఉండదు అని త్రోసికొచ్చిన సర్వము ఆత్మే అయిపోయింది కదా ఇతరత్వశ సర్వ ఆత్మైవా భూత తత్కేనకం పశ్చేతంతో మొదలుపెట్టి సో వీడికి ఈ అజ్ఞానికి క్రియలు అక్రియలను క్రియలను నిర్వహించుటకు అవసరమయ్యే కర్త కర్మ మొదలైన కారకములు ఆ క్రియ యొక్క ఫలము మొదలైన వాటినన్నింటినీ త్రోసిపుచ్చినారు అటువంటి సందర్భంలో నువ్వు కర్మలు తీసుకెళ్లే జ్ఞానానికి అందం ఎలా చేస్తావు తద్విపరీత్యవిజుషి ద్వైతమివారలూప సంసార స దశ వాద్యసేబ్రాహ్మణే ఆల్సో వికాస్ దర్శితవాడు పంచమీ చ ఆల్సో వికాస్ అంటే ఏమిటి చెప్తున్నారు కర్మలకు జ్ఞానాంగత్వము కుదరదు బికాజ్ ఓసారి ఒక బికాజ్ అయింది ఆల్సో బికాజ్ ఎందుకు కుదరదంటే అదే వాద్యసనేయ బ్రాహ్మణంలో అంటే బ్రహ్దారణ్యకోపనిషత్తులో తద్విపరీత్య దానికి విరుద్ధము విదూషాకి విపరీతమేమిటి అవిదూష అజ్ఞానికి ఏం చెప్పారు ఎత్ర హిద్వైతమివతి అంటే ఏ అజ్ఞానావస్థయైతే ద్వైతము ఉన్నట్లుగా వీడికి భాషిస్తుందో ద్వైతము ఏదో ఉండదు ద్వైతము కల్పిటమే కానీ వాడికి అది ఉన్నట్లుగా భాషిస్తుంది వాడికి క్రియలు ఉంటాయి ఆ క్రియలను సంపన్నము చేయటకు ఒక రకాలు అవసరం పడతాయి ఆ క్రియలను సంపన్నము చేసిన తర్వాత ఫలం లభిస్తుంది అని చెప్పారు అంటే వాడికి సంసారమంతా కూడా సంసారం ఉంటే క్రియాకారక ఫలక్షణమైన సంసారమంతా కూడా వాడికి ఉంటుంది అని ఆ మంత్రంలో స్పష్టంగా చెప్పారు కాబట్టి కర్మల యొక్క సంబంధము లేని ఆత్మ జ్ఞానము వలన మోక్షము అని చెప్పారు కర్మల వలన క్రియాకారక ఫలములనే సంసారంలో విడిచిక్కుకుని ఉంటాడు అని స్పష్టంగా చెప్పారు ఇంత చెప్పిన తర్వాత కూడా కర్మలను జ్ఞానమునకు అంగములుగా చిత్రించుట చిత్రింపబూముట తగ్గదు అని ఇష్టం క్రియా వాక్యాల అన్వయం అది చూసుకోండి మరి మీకెక్కడైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్తే నేను దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తా ఈ పైన వాక్యాలకి కొన్నింటికి అన్వయాలు కుదిరి కుదరదు ఈ ఉపనిషత్తులో ఇబ్బంది వస్తూనే ఉంటుందన్న తథాపి దేవతాఖ్యయ సంసార విషయం యత్ఫలం అశనాయాదిమత్ అశనాయాది మద్వస్వాత్మకం తత్ఫలముప సంహత్య కేవల సర్వాత్మక వస్తు విషయం జ్ఞానం అమృతవాయ వక్ష్యామి ప్రవర్త తద్వత్ అదేవిధంగా తథ అంటే అదేవిధంగా అదేవిధంగా అంటే బ్రహ్మారణ్యక ఉపనిషత్తులు చెప్పినట్టుగానే ఇహాపి ఈ ఐతరయోపనిషత్తునందు కూడా ఏమిటి జ్ఞానం అమృతత్వాయ వక్ష్యామి ఇది ప్రవర్తతే శృతి మోక్షము కొరకు జ్ఞానమును నేను చెప్పదను అని ముందుకు సాగుచున్నది ఓకే ఆ చెప్పే పద్ధతి ఎలా ఉంది చూడండి సంసారమునకు సంబంధించిన ఫలము ఏది కలదో ఆ ఫలాన్ని చెప్పింది ఆ ఫలమేమిటి సంసారమునకు సంబంధించిన ఫలమేమిటి దేవతాప్యేయము కర్మలతో కూడిన ఉపాసనలను చేసినట్లయితే దేవతలో విలీనముకుట ఫలము అటువంటి ఫలము సంసారంలో భాగంగానే ఉంటుంది అని చెప్పి చెప్పబోతుంది ఉపనిషత్తు చెప్పబోతుంది ఎందుకంటే ఉపనిషత్తులో ఏం చెప్పబోతున్నారంటే అగ్ని వరుణుడు ఇంద్రుడు మొదలైన దేవతలకి ఆకలి దత్తికలు ఉంటాయి ఆకలి దప్పికలు దేవతలకు ఉన్నాయంటే వాళ్ళు సంసారలు అనాలా లేకపోతే మోక్షం పొందిన వాళ్ళు అనాలా అంటే ఒక దేహము దాంతో ఆకలి దప్పికలను అనుభవిస్తూ ఉన్నట్టుగా చెప్పారంటే వాళ్ళు సంసారుడు కాదనే సంసారులేనే కదా తేలినది కాబట్టి ఆకలి దప్పిక మొదలుగు వాటితో కూడిన వస్తువు అది సంసారం ఆ దేవతలు ఆ కర్మలకి ఫలం వస్తుంది ఆ దేవతలతో విలీనమే ఫలం లభిస్తుంది అదంతా చెప్పబోతోంది స్థితి సో దేవతాప్యయ సంసార విషయం అశ అశనాయాదివస్వాత్మకం యత్ఫలం దేవతలతో విలి దేవతలతో విలీనముగుట అనే ఫలము ఇంకా ఎటువంటిది ఆ దేవతకి అశనాయ పిపాసాముదులైనవన్నీ ఉంటాయి అటువంటి దేవతారూపమైన వస్తువుతో కూడిన ఫలము అది ఆ ఫలము ఎదిగలదో ఆ ఫలమును చెప్పి తత్ఫలం ఎత్ఫలం తత్ఫలం ఉపసంహృత్య ఆ ఫలమును చెప్పి కర్మలకు ఉపాసనల ఫలము వచ్చును అని చెప్పి ఆ ఫలము యొక్క లక్షణం కూడా చెప్పేసి ఏమని ఆ ఫలము దేవతాప్యేయము దాంట్లో అేవతలకి ఆకలి దత్తుకలు ఉంటాయి దేవతలకు ఆకలి దికలు ఉంటాయండి బాబు ఇక్కడ హోమం చేస్తే వాళ్ళకి తిండి లేకపోతే వాళ్ళకి తిండి లేదు అని చెప్పారు కాబట్టి ఆ ఫలాన్ని ఉపసంహారం చేసేసారు కర్మకి ఇప్పుడు ఆ కర్మ ఫలము మోక్షం అవదు అటువంటి ఫలమునిచ్చే అంటే సంసారంలో అంతర్గతంగా ఉండే ఫలమునిచ్చే కర్మ మోక్ష ఫలమునం ఇచ్చే జ్ఞానమునకు అంగం అవదు అని చెప్పి దాన్ని ముగించి ఉపసంహృత్య ఆ తర్వాత శృతి ఏం చేస్తోంది నేను వీళ్ళకి జ్ఞానం చెప్తాను ఎటువంటి జ్ఞానము కేవల సర్వాత్మక వస్తు విషయం జ్ఞానము కేవలము అంటే అద్వితీయము సర్వాత్మక సర్వమును విముచ్చుకున్న వస్తువు అంటే ఆత్మ వస్తువు విషయము జ్ఞానమును వీళ్ళకి చెప్తాము ఆ జ్ఞానం వల్ల ఏమిటవుతుంది అమృతత్వము లభించాలి అమృతత్వంలో అశనాయా పిపాసా ఇత్యాది దోషములు కానీ దేవతా భేదములు కానీ వేణి ఉండవు అటువంటి అమృతత్వము కొరకు ఇటువంటి జ్ఞానమును ఆత్మజ్ఞానమును నేను ఉపదేశిస్తాను అని ఈ శృతి ఈ ఉపనిషత్తులో శృతి ప్రవర్తిల్లుతున్నది అలా ఉంటుంటే ఈ కర్మను తీసుకెళ్లి జ్ఞానానికి అంగం చేస్తావు చేయడానికి వీలు లేదు ఆత్మజ్ఞానం కావాలంటే సన్యాస సన్యాసం తప్పదు అది మన సంగతి ఓకే ఇంత ఇది సిద్ధాంతం చెప్పారు అయితే ఇంతకుముందు గృహస్థాశ్రమంలో కూడా ఆత్మజ్ఞానం పెట్టుకోవచ్చు అని కర్మలు కూడా ఆత్మజ్ఞానానికి అంగాలవుతాయని అనేక ఆర్గ్యుమెంట్స్ చెప్పారు సన్యాసం పుచ్చుకుంటే ఇలాంటి దోషాలు వస్తాయని ఎవెవో ఆర్గ్యుమెంట్స్ చెప్పారు వాటన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి రిప్లై ఇచ్చుకుంటూ పోతే ఈ సిద్ధాంతం బలపడుతుంది మీరు సిద్ధాంతం చెప్పారండి అప్పుడు మేము ఏదో ప్రశ్నతో లేవనిస్తామో ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు అనేటువంటి ఇబ్బంది ఉండకూడదు అది మొదలు పెట్టుకున్నారు ఒకటి ఏమని చెప్పారంటే మనిషి పుట్టిన ప్రతివాడికి మూడు రుణాలు ఉంటాయి ఋషి రుణము పితృ రుణము దేవతా రుణము ఈ రుణాలని తీర్చుకోకుండా చచ్చిపోతే వాడు నరకానికి పోతాదని చెప్పారు కదా మరి రుణాలను తీర్చాలంటే గృహస్థ అవ్వాలి బ్రహ్మచారి రుణములను తీర్చడం ఎలా కలుగుతుంది ఇది దేవతలకి హోమం చేసి యజ్ఞం చేయాలంటే బ్రహ్మచారి తల్లి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని రుణములను తీర్చుకోవాల్సి పితృ రుణమైన మా పితృ రుణమైన దేవతా రుణమైన ఋషి రుణమైన గృహస్థులకే ఉంటుంది రుణం గృహస్థాశ్రమంలోనే వాటిని మీరు తీర్చగలుగుతారు ఋషి తర్పణములు పితృతర్పణములు దేవతర్పణములు అవి చేసి ఆ రుణాలను తీరుస్తారు మీరేమంటున్నారు సన్యాసం గుచ్చేసుకోమంటున్నారు వాడు బ్రహ్మచర్యల నుంచి సన్యాసం గుచ్చేసుకున్నాడు అనుకోకపోదు అడిగి రుణములు తీరలేదు ఆ రుణాలు అలాగే ఉండిపోతాయి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి సన్యాసం అక్కడి నుంచి సన్యాసం అయిపోయాడు అప్పుడు కూడా రుణాలు తీరుండకపోవచ్చు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి పరిష్కారం ఏమిటో తెలిసినా గృహస్థుగానే ఉంటూ కర్మల్ని చేసుకుంటూ ఆ రుణములను తీర్చుకుంటూ ఆత్మజ్ఞానాన్ని కూడా సాగతిస్తూ ఉంటాయి అది దానికి పరిష్కారం ఈ సన్యాసం అనేది పనికిరాదు అని గోపక్షం దాన్ని ఇప్పుడు సజ్జం చేస్తారు రుణప్రతిబంధ ఆ విదూష ఏవా మనుష్య పితృదేవలోక ప్రాప్తి ప్రతి నా ఇప్పుడు రుణములు మూడు రుణములు ఆటంకమైపోతాయి రుణములు తీర్చకపోతే అవి ఆటంకమవుతాయి అనే మాట ఏది కలదో ఈ మాట అజ్ఞానికి సంబంధించింది తప్ప జ్ఞానికి సంబంధించిన మాట కాదు ఎందుకంటే ఈ రుణములు ఏమిటో తెలుసినా సో మూడు లోకములను వీడు పొ జయించాలి పుత్రేణాయం లోకో జయ్య కర్మణా పితృలోక విద్యయా దేవలోక మూడు లోకాలను జయించాలి ఈ మూడు లోకములను పొందుట జయించుట పొందుట రెండు ఒకటే ఈ మూడు రుణములు వాటికి పరస్పర సంబంధం ఉన్నది మనుష్య లోకమును పొందుటను ఉద్దేశించి వీడికి పితృ రుణము వచ్చినది పుత్రేణ ఆయం లోక జయ పుత్రుణ్ణి పొందాలి దానికి ఆ రుణం వచ్చింది చూసారు అప్పుడే ఇబ్బంది అవుతుంది ఓకే వీడు పెళ్లి చేసుకోలేదనుకోండి సపోజ్ పెళ్లి చేసుకోకపోతే పుత్రుడు కలగడం పుత్రుడు కలగపోతే ఇహలోక జయమనేది వీడికి లేకుండా పోతుంది కాబట్టి పెళ్లి చేసుకో తర్వాత కర్మణ పితృలోక పితృలోకమును పొందుట కొరకు కర్మ కర్మ అంటే మానుషం వ్యక్తం అంటే పితృకర్మ స్వర్గాదిలోకములను పొందించేటువంటి కర్మ ఉపాసనతో సంబంధం లేని కర్మ అది చేసుకుంటే పితృలోకము లభించును అంటే పితృ రుణము దాంట్లో కలిసి ఉన్నది పరస్పర సంబంధం ఉంటుంది వీటికి తర్వాత ఉపాసన కూడా చేస్తే దేవలోకమును పొందును దేవతలకి హోమాదులను చేయాల్సి ఉంటుంది కాబట్టి దేవతలకు ఉండే రుణము ఉపాసన జోడించి దేవలోకమును పొందుట పితృదేవతలకుండే రుణము కర్మలను చేసి పితృలోకమును పొందుతా ఇంకో రుణం ఏమిటి ఋషి రుణము ఋషులకు ఉండే రుణము అంటే ఆ వేదం పూర్తిగా చదువుకుని బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి వివాహం చేసుకుని సంతానాన్ని ఆ తర్పణాలో వేస్తే ఆ ఋషి పూర్తవుతుంది కాబట్టి పెళ్లి చేసుకుని ఋషులు తర్పణాలు ఇచ్చి తీర్చుకుని సంతానాన్ని కని యుహలోకాన్ని జయించాలనుకునే వాడికి ఆ రుణం ఉంటుంది కర్మలను చేసి స్వర్గలోకము పితృలోకమున్నా స్వర్గలోకమున్నా ఒక్కటే దాన్ని పొందాలనుకున్నవాడికి ఆ పితృ రుణము ఉంటుంది ఉపాసనతో స్వర్గం కంటే పైలోకమును పొందాలి అనుకున్నవాడికి ఆ దేవతలకి హోమాదులను చేసే రుణం ఉంటుంది కాబట్టి ఈ లోకములను పొందుతా ఈ రుణములు ఇవి పరస్పర సంబంధములై ఉంటాయి ఇవి గృహస్థాశ్రముల్లో మాత్రమే సంభవమవుతాయి ఇవి అజ్ఞానికి మాత్రమే ఉంటాయి జ్ఞానికి ఉండదు కాబట్టి జ్ఞాని రుణములను తీర్చలేదు అని ఆర్గ్యుమెంట్ నిలబడదు నేను ఇంకా వివరిస్తున్నారు స్వయం మనుష్య లోక పితుడు పుత్రున ఇవా ఇత్యాది లోకత్రయ సాధన నియమ శృతే మళ్ళీ ఉన్నాయి నియమవిధులు అంటే అనేక పద్ధతులతో ఒక లక్ష్యమును సాధించుట సంభవమవుతూ ఉంటే ఒక పద్ధతి మా ద్వారా మాత్రమే మీరు సాధించుకోవాలి అనే రూలు పెడితే దాన్ని నియమవిధి అంట మీరు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి తప్ప లంధం పట్టి సంపాదించకూడదు దాని నియమవిధి అంట ఇహలోకాన్ని జయించాలన్నట్లయితే అయం మనుష్యలోక సహాయం మనుష్యలో అట్టి ఈ మనుష్యలోకము అంటే పైన మనుష్యలోకము యొక్క వర్ణం మీద ఉండుంటుంది సహాయం మనుష్యలోక పుత్రేణ ఇవ పుత్రునితో మాత్రమే మీరు పొందగలుగుతారు స్వయం మనుష్యలోక పుత్రేణ ఇవ జయ్యేన కర్మణ అనుందే నియమమి ఇతరములైన కర్మలతో ఈ పితృహలోకమును మీరు పొందుత సంభవము కాదు కర్మణ పితృలోక విద్య దేవలోక అనుంది శృతి ఈ శృతి నియమశ్రుతి నియమము ఇవన్నీ ఈ మూడు లోకములను సాధించి పెట్టే నియమములను చెప్పేటువంటి శృతులు ఉన్నాయి ఈ శృతులను బట్టి మనకేం తెలుస్తోందంటే ఆయా లోకములను మనం పొందాలి అని అవి మనకు లేవు అవి మనం పొందాలి అని కోరుకుని కర్మలను చేయాలనుకునేటువంటి అజ్ఞానికి మాత్రమే ఈ రుణములు ఉంటాయి అని తెలిసినది ఎందుకంటే లోకము నాకంటే భిన్నంగా ఉన్నాయి వాటిని నేను పొందాలి అని వాడు నిశ్చయించుకుంటుంటే వాడిని అజ్ఞాని అంటారు తప్ప జ్ఞాన నా అందరూ కాబట్టి రుణము ఎవరికి అజ్ఞానులకు మాత్రమే మరి జ్ఞాని మాత్రమే జ్ఞాని మాత్రం ఏమిటండి అదే అక్కడే ఉంది విదూష రుణప్రతిబంధాభావో దర్శిత ఆత్మలోకాథిన ఆత్మానే లోకమును కోరుతాడు జ్ఞాని వాడు స్వర్గలోకము పితృలోకము ఇహలోకము వాటిని కోరడు ఆత్మానే లోకమును కోరేటువంటి జ్ఞానికి మాత్రము ఈ రుణముల యొక్క ఆటంకము లేదు అని అక్కడ చెప్పేశారు అది ఎక్కడ చెప్పారు అక్కడే చెప్పారు ఎలా చెప్పారు కిం ప్రజయా కరిష్యా మహా ఇత్యాదిన అంటే వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోదలుచుకుంటే వాళ్ళకి ఎవరో అడ్డుపడి మీరు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం వస్తున్నారు మీకు రుణం రుణాలు పోవు కదా అంటే మాకు రుణాలేమిటా మాకు సంతా సంతానం పొందితే ఓ రుణం తీరుతుంది మాకు సంతానం ఎందుకు పిం ప్రజయా కలిష్యాషాన్నోయం ఆత్మాయం లోక అని తర్వాత మాట మాకైతే ఈ ఆత్మయే అన్ని లోకములుగా అయి అటువంటి మాకు సంతానము పితృలోకప్రాప్తి పితృ రుణము తీర్చుత ఇటువంటి సమస్యలేమీ ఉండవు అని అక్కడనే నిరూపించినారు కాబట్టి జ్ఞానికి రుణములు ఉండవు తేతద్ధస్మ వై తద్విద్వాంస ఆహు ఋషయేయా ఇదీ అవశేయనంతరం కిమర్థ వయమధ్యేష్యామహే ఇది శేషో ద్రష్టవ్యే అంటే ఋషగుణం ప్రసక్తి ఇక్కడ బాగా క్లియర్గా అయింది పైన చెప్పిన దాంట్లో నేనేదో మూడు గుణాలని దాంట్లో చొప్పించే ప్రయత్నం చేశాను నిదానికి రెండు పెట్టుకోండి అక్కడ పుత్రేణ పుత్రుడిని అయితే పితృలోకాన్ని పొందుతాడు యుహలోకము పితృలోకము కూడా కర్మతోటి పుత్రుడు కూడా పితృలోకానికి సంబంధించే పుత్రుడు తల్లినవదీ పెడతాడు ఉపాసంతో దేవలోకము అంటే రెండు రుణాలు వచ్చాయి అక్కడ పితృ రుణము దేవ రుణము ఋషి రుణం మాట ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ కామశేయా అని మహాత్ములు ఉన్నారు కామశేయా ఇంట్రెస్టింగ్ నేమ్ అంటే కవస గోత్రంలో పుట్టినటువంటి మహాత్ముల ఉన్నారు వాళ్ళు జ్ఞానులు విద్వాంస ఆహు ఋషయ కాపశేయ ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఋషి గుణం తీర్చాలి మీరు సన్యాసం గుర్చేసుకుంటేలాగా ఈ వేదములను ఒకదాని తర్వాత ఒకటి వల్లిస్తూ వేదాధ్యయనం ద్వారా మీరు ఋషి గుణం తీర్చాలి అని వాళ్ళని అడిగారు అడిగితే వాళ్ళు చెప్పారు మాకెందుకయా మేము ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళము మాకు వేదములను అధ్యయనం చేయటం మొదలైన ఋషి గుణ సంబంధం మాకు లేదు అని చెప్పారు వాళ్ళు ఆ వాక్యం చూసుకోండి ంస ఆహు ఋషయ కామశేయా తత్ అంటే ఆత్మతత్వమును తెలుసుకున్న కామశేయ ఋషులే అన్నారు ఏమని ఏతభస్మవై ఈ ఆత్మతత్వమే మాకు ఋషి ఇంకంతకంటే వేరే ఋషి లేదు అని తర్వాత ఇంకా ఏమన్నారంటే కిమర్థ వయమధ్యష్యామహే అని దానికి యాడ్ చేశారు మేమింక దేని కొరకు ఈ వేదపూర్వణ అధ్యయనం చేయగలను ఆ వేదములన్నీ కూడా మా ఆత్మతత్వంలో కలిసిపోయే ఉన్నాయి అని చెప్పారు అంటే జ్ఞానికి ఋషి రుణము వేదాధ్యయనం ఋషి రుణం తీర్చడానికి జ్ఞానికి ఋషి రుణము లేదు అని తెలిసిపోయింది ఇది బ్రహ్మచర్యంలోంచి సన్యాసం వెళ్ళి వాళ్ళకి అంటే బ్రహ్మచర్యంలోంచి సన్యాసానికి వెళ్ళచ్చా వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఎందువల్ల రుణములు ఉన్నాయి కదా తీర్చేసి వెళ్తా ఉంటే పెళ్లి చేసుకోకుండా రుణములు తీర్చడం కుదరదు కాబట్టి బ్రహ్మచారి పెళ్లి చేసుకుని గృహస్థై రుణములను తీర్చుకోవాల్సి ఉందండి మాకు రుణాలు రుణములు తీర్చుకోకుండా డైరెక్ట్గా సన్యాసం తీసేసుకుంటే రుణములు తీర్చకుండా సన్యాసం తీసేసుకుంటే మరి అది దోషము కదా అని ఆర్పుమెంట్ దానికి సమాధానం ఏంటంటే బ్రహ్మచారికి రుణములు తీర్చవలసిన అవసరం లేదు ఈ విధంగా బ్రహ్మచర్యం నుండే గృహస్థంలోకి వెళ్లకుండా సన్యాసంలోకి వెళ్ళిపోయేటువంటి మాట ఇక్కడ ప్రస్తావించబడి ఉన్నది కనుక గృహస్థంలోకి వెళ్ళక్కర్లేదంటే మళ్ళీ కర్మలు అంగములకు ఇలాంటి మాటలేమీ పోసగలవు సన్యాసమే జ్ఞానమునకు సాధనము అవుతుంది యా జ్ఞాని కాకపోతే అలాగే అవి వస్తున్నాయి అట్ ఆల్సో సపోజ్ ఇఫ్ హీ వాంట్స్ టు బికమ్ ఏ జ్ఞాని దన్ ఆల్సో హీ షుడ్ గో ఫర్ సన్యాస ఇది గో ఇంట్లో సార్ ఓకే ఇప్పుడు అది రాబోతోంది జిజ్ఞాసు కూడా సన్యాసము అని రాబోతోంది జ్ఞానికి ఎలాగూ సన్యాసమే జ్ఞాని అంటే జ్ఞానం వచ్చేసిన వాడు జ్ఞానం రాబోతున్నవాడు ఇద్దరినీ కలిపి జ్ఞాని అనే అంటాం ఇప్పుడు ఈ ట్రావెల్ ఏజెంట్లు అమెరికా వెళ్ళే వాళ్ళకి వీసా వచ్చేస్తుందండి మీ పేపర్లన్నీ బాగానే ఉన్నాయి మీకు వీసా వచ్చేస్తున్నా టికెట్ ఇష్యూ చేసేస్తున్నావు అని టికెట్ ఇష్యూ చేసేస్తాను నాకు అయింది మంగళం ఒకసారి నేను యూరోప్ వెళ్ళాను లాస్ట్ చేయరు అమెరికా వెళ్లకుండా యూరప్ వెళ్ళాను వీసా లేదు అంటే ఆ ఈశ్వర్ రెడ్డి గారు అన్నాడు నీకు వీసా వస్తున్నాయా బాబు అని టికెట్ ఇష్యూ చేసేసాడు అవి ఒయో అన్ని వేల పెట్టి టికెట్ ఇష్యూ చేసావు వీసా రాకపోతే నా బతుకేమవుతుంది టికెట్ క్యాన్సిల్ నష్టం కదా అంటే వస్తుందండి వచ్చింది అలాగనమాట జ్ఞానికి జిజ్ఞాసుకి తెర పెద్ద ఎక్కువ ఉండదు జ్ఞానికి సన్యాసమే జిజ్ఞాసుకి సన్యాసమే ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడండి వాడు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలనుకుంటాడు వాడు పెళ్లి చేసుని వాడికి పెళ్లి ఏమిటండి వాడు పెళ్లి ఆడకూడదు ఎందుకంటే వాడికి కర్మలు పుణ్యాలు పాపాలు ఇవన్నీ వాడికి అక్కర్లేదు ఆ అమ్మాయికి కావాలనే కోరుకుంటున్నాయి వాడికి సంసారము దీంట్లో పరిభ్రమించిట వాడికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ అమ్మాయికి ఉంటుంది వాడు వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇలాగా అయితే జ్ఞానికి సన్యాసం జ్ఞానికి రుణంతో సంబంధం లేదు కనుక వాడికి సన్యాసమే వాడు ఉన్నాడు వీడు అజ్ఞాని వీడికి సన్యాసం కూడరదు కదా మరి ఎందుకంటే వీడికి రుణాలు ఉంటాయి కదా అజ్ఞానికి రుణాలు ఉంటాయి కదా అది ప్రశ్న అవి దుషస్తరిహి రుణ అనపాకరణే పారివ్రాజ్యానుపపత్తి రితి చేత నా వీడు జ్ఞానం లేదండి వీడికి జ్ఞానం లేదు జ్ఞానం ఉన్నవాడికి రుణాలు పోయాయి అని వీరు చెప్పారు వాడు సన్యాసం పుచ్చుకున్నాడు బాగానే ఉంది వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యాసం వచ్చుకున్నాడు బాగానే ఉంది జ్ఞానం గలవాడు వీడికి జ్ఞానం లేదు కదా వీడికి రుణాలు పోలేదు జ్ఞానం లేదంటే రుణాలు పోలేడు కాబట్టి జ్ఞానం లేనివాడు బ్రహ్మచారి రుణములు పోలేదు కనుక వాడు సన్యాసంలోకి వెళ్ళకూడదు పార్థిరాజ్య అనుపత్తి ఇది చేత అది కూడా కొట్టి పారేస్తున్నారు జ్ఞానం లేకపోయినా వాడు సన్యాసంలోకి వెళ్ళచ్చు సన్యాసంలోకి వెళ్ళేట వస్తుంది జ్ఞానం అది అలాగా ఎందుకంటే ప్రాగార్హస్థ్య ప్రతిపత్తేణిత్వా సంభవా అది సంగ్రహవాక్యమైన రకంగా అసలు మూలాన్ని కొట్టిపారేస్తున్నారు శంకరులు బ్రహ్మచారికి రుణాలు ఉండవు వాడికి రుణాలు ఎప్పుడు వస్తాయో తెలిసినా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాకనే వస్తాయి అంటే పుడుతూనే రుణాలతో పుట్టేయడనే మాట ఒప్పుకోవటం లేదు గార్హస్థ ప్రతిపత్తే ప్రాక్ గృహస్థాశ్రమాన్ని పట్టుకోవడానికి ముందు రుణములను కలిగి ఉండుట సంభవమే కాదు ఆ సంభవా ఎలాగంటే మీకు రుణం రుణానికి అప్లై చేశారనుకోండి బ్యాంక్కి వాడు రుణం శాంక్షన్ చేస్తారు శాంక్షన్ చేసిన తర్వాత మీరు వెళ్ళి ఐ యాక్సెప్ట్ ది లోన్ అని సంతకం చేసి వాడు మీకు ఒక చెక్ ఏదో ఇష్యూ చేస్తాడు ఆ చెక్ ఇష్యూ చేశాక మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్ని మీ అకౌంట్లో వేసుకుని ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యాక మీకు రుణం మీరు ఆ చెక్కుని మీరు కనుక రుణం శాంక్షన్ అయింది తీసుకోవాల నేను ఆలోచించుకోవాలి అని మీరు ఆ చెక్కుని పెండింగ్లో పెట్టుకున్నారనుకోండి చెక్కులకు మూడు నెలల టైం ఉంటుంది ఇది ఆరు నెలలు ఉండేవి చెక్ పెండింగ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా రుణం లేదు మీకు ఒక నెల దాకా మీరు ఆ చెక్కుని ఎన్కాస్ట్ చేయలేదనుకోండి ఆ బ్యాంక్ వాడు వచ్చి మా రుణం ఇన్స్టాల్మెంట్ కట్టు అనడానికి హక్కు ఉంది కాబట్టి రుణం ఎప్పుడు అవుతుందంటే ఆ చెక్కు ఎన్కాస్ట్ అయ్యి నీ అకౌంట్కి డబ్బు వచ్చాకనే రుణం అయినట్టు నేను చూశాను ఇలాంటిది ఒకటి అలాగే వీడు కూడా పెళ్లి కుదుర్చుకుని ఒక అమ్మాయి మెడలో పుష్టి కట్టాకనే రుణం అవుతాడు అంతవరకు వీడికి రుణము లేదు కాబట్టి వీడు ఒకవేళ సన్యాసం తీసుకోవాలనుకుంటే జ్ఞానం ఉందో మానిందో లేకున్నా సరే జ్ఞానం లేకున్నా సరే నాకు జ్ఞానం కోసం నేను సన్యాసం పుచ్చుకుంటాను అనుకుంటే వాడికి అభ్యంతరం ఏమీ లేదు అంటే అందరికీ ఉంటుందని రుణం పుట్టిన వాళ్ళకి అందరికీ ఉంటుంది రుణం అనే మాట సరికాదు అది చెప్తున్నారు అధికారాను అధికారానారూఢో చే అనిష్టం ప్రసజ్యేత ఇప్పుడు కర్మలను చేసే అధికారం అంటే యోగ్యత అధికారం అంటే యోగ్యత అధికారమును పొందిన వాడికి పితృకర్మ చేసి పితృ రుణమును తీర్చుకోవాలి అనే రుణం వస్తుంది దేవకర్మను చేసి దేవరుణం తీర్చుకోవాలనే రుణం వస్తుంది ఏది అధికారమును పొందిన వాడికి అసలు ఆ అధికారం ఎప్పుడు వచ్చింది గ్రహస్థుడు అయ్యాక వచ్చింది వీడి బ్రహ్మచారి ఉన్నాడు వీడింకా గ్రహస్థు కాలేదు రుణమును తీర్చుకునే అధికారం వీడికి ఇంకా రాలేదు అధికారము రాకుండానే ఋణి ఎల్లవుతాడు అవడు కాబట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాతనే ఈ రుణములు అనుభవిస్తాయి గృహస్థాశ్రమంలోకి వెళ్ళక ముందు వాడు రుణి కానే కాడు అని సిద్ధాంతం చేశారు అంచేతనే పుడుతోనే రుణాలు ఉంటాయి అనే మార్గం అంటే ఒకటి ఉంది దాన్ని కొట్టిపాటేస్తాడు తర్వాత అధికారంలోకి ఎక్కడం అధికారంలోకి ప్రవేశించడం ఆ రూహుడు వాడి అధికారంలోకి ఆరోహుడికి రుణాలు ఉంటాయి అధికారంలోకి ప్రవేశించని వాడికి కూడా రుణం ఉంటుందని మీరంటే మొత్తం ప్రపంచంలో ప్రతి వాడికి రుణాలు ఉంటాయని చెప్పినట్టు అవుతుంది అది కరెక్ట్ కాదు అందరికీ రుణాలు ఉంటాయని చెప్పడము అది కరెక్ట్ కాదండి యొప్పి ఉపనా ఉపనయనానంతరమేవ విష నివర్తనే అధికార సంభవతీతి ఇప్పుడు ఉపనయనానికి ముందు వరకు ఉపనయనం కాలేదండి ఉపనయనం చేశాక వేదం చదువుకుంటే ఋషు రుణం తీరుతుంది ఓకే ఉపనయనం కాలేదు వారికి రుణం ఉంటుందా ఉండదు ఉపనయనం అవుతూనే ఋష రుణం వస్తుంది వేదం చదువుకుంటే తీరుతుండాలి గృహస్థైతే పితృ రుణము వస్తాయి కర్మలు చేసి ఉపాసనలు చేస్తే తీరుతాయి మీరు అధికారంలోకి రాకుండా యోగ్యతలోకి రాకుండానే అంటే ఉపనయనం యోగ్యత వేదాధ్యయనములు పితృకర్మలకు దేవకర్మలకు గృహస్థాశ్రమని యోగ్యత ఆ యోగ్యత సిద్ధించకుండానే రుణం ఉంది అని చెప్పినట్లయితే అప్పుడు మనం ఏమని చెప్పాల్సి ఉంటుంది పుట్టిన ప్రతివాడికి రుణం ఉంది అని చెప్పాల్సి ఉంటుంది అది ఇష్టం కాదంటున్నారా అది ఇష్టం అని చెప్పి వాడు కూడా ఉంటాడు మీమాంసకుడు ఉంటాడు ఆయన ఏమంటున్నారంటే అది అంగీకారము కాదు ఏమంటే రుణం అనేది తీసుకున్నప్పుడు ఉంటుందండి అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఉంటుంది కానీ తీసుకోకుండానే అప్పు ఉంటుందా ఉపనయం చేసుకున్నాడు దేనికోసం వేదం చదువుకోవడం కోసం అంటే ఉపనయం చేసుకోగానే వేదాధ్యయనం చేస్తే ఆ రుణం పోతుంది అంటే ఉపనయం చేయగానే ఆ రుణం వచ్చిందన్నమాట అలాగా దాన్ని వ్యాఖ్యానం చేయాలి కింద టీకాగారుడు బాగా రాశాడు రుణము ఎవడికి తీర్చే యోగ్యత ఉంటుందో వాడే రుణి అవుతాడు అని అనుకున్నాడు ఆయన ఆయన ఏమంటాడంటే గృహస్థస్యేవ రుణ ప్రతిబంధకత్వం తస్యవ తన్ నిరాకరణాధికార ప్రతిబంధకమగును అని కదా మీరనేది సన్యాసానికి రుణ రుణమనే ఆతంకం ఉండిపోతుందని కదా మీరనేది రుణమనేది ఆతంకము రుణమనేది ఆటంకము ఎప్పుడవుతుందంటే ఆ రుణమును తీర్చే అధికారము ఉన్నవాడికి మాత్రమే రుణము ఆటంకమగును కూర్చోమా రుణమును తీర్చే అధికారము గలవాడికి మాత్రమే రుణము ఆటంకమగును రుణమును తీర్చే యోగ్యత ఉండాలి ఉండి తీర్చకపోతే రుణం ఆటంకము రుణమును తీర్చే యోగ్యతే లేకుంటే రుణమును తీర్చలేదు అనే ఆటంకము ఉదయించదు బృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా అసలు రుణమును తీర్చే యోగ్యత వాడకుండా వాడు పెళ్లి లేవు పిటాసులు లేవు వాడు పితృ తీర్చాలి దేవ రుణం తీర్చాలంటే తీర్చక్కర్లేదు పెళ్లి చేసుకున్నవాడు తీర్చాలి కట్టం గుచ్చుకుని పెళ్లి చేసుకున్నవాడు పిల్లం పిల్లల్ని పోషించాలి కానీ వాడికి పెళ్లి లేదు పిటాకులు లేదు వాడే వాడికి రుణమే ఉంటుంది రుణం ఉండదు కాబట్టి ఉపనయనం అయితేనే ఋషి ఉంటుంది లేకపోతే ఉండదు ఇప్పుడు జడభరతుడు ఉన్నాడు ఆయన ఉపనయనం చేసుకోలేదు ఆయనకి ఋషి రుణం ఏముంటుంది ఉండదు కూడా ఉపనయం చేసుకోలేదని ఎక్కడో రాశారు ఆయనకి ఋషి రుణం ఉండదు ఉపనయనం వాడికి ఋషు ఉండదు పెళ్లి చేసుకోని వాడికి పితృ ఉండదు దేవ రుణము కూడా ఉండదు అని సిద్ధాంతం చేశారు ప్రతిపన్నగా రహస్య అక్కడికి నుంచి సన్యాసానికి వెళ్ళటానికి రుణములు అడ్డొస్తాయనే మాటని తీసువారేశారు ఇంకా గృహస్థుడైనాడండి వీధు గృహస్థాశ్రంలోకి వచ్చేశాడు ఇంకా వాడికి ఇప్పుడు రుణాలు అడ్డు కాబట్టి వాడు సన్యాసం తీసుకోకూడదు అనే ఆర్గ్యుమెంట్ ఉంది కదా అంటే వాడికి కూడా రుణములు అడ్డు వస్తాయని ఆర్గ్యుమెంట్ ప్రతిపన్నగార్హస్్యూ గ్రహాధ్వనీ భూత ప్రవ్రజే ఇతర బ్రహ్మచరీవే ప్రవ్రజే ఆత్మదర్శనోపాయ సాధన అక్కడికి బ్రహ్మచారుల గురించి చెప్పడం అయిన తర్వాత వాడు ఒకవేళ గృహస్థాయడం అనుకోండి వాడి మాట్లాడటం ఇంకా వాడికి సన్యాసం ఉండకూడదు కదా అంటే వాడికి సన్యాసమే ప్రతిపన్నగారు హహస్యశ్యాతి అని శృతికత్వం అలాగా గృహాత్ వని భూత్వా పరంపరజేత్ గృహాశ్రమంలో ఫిక్స్ అయిపోవద్దు వని అగుము వానవస్థాశ్రమము స్వీకరించము అది అయిన తర్వాత సన్యాసించము అని స్థితి చెప్తుంది ఆ రుణాలేమో తీర్చేసుకుని సన్యాసం తీసుకోవాలి ఎదివా అలాగే చేయాలనే అక్కర్లేదు ఇంకో రకంగా కూడా చేయొచ్చు ఎలాగా బ్రహ్మచర్య దేవులో బ్రహ్మచర్యాశ్రమం నుంచే వెళ్ళిపో ఎదివా ఆర్ఎల్స్ ఇతరథ ఇది ధనధర్వే అది ధనధర్వే బ్రహ్మచర్య దేవ ప్రవ్రజేడు బ్రహ్మచర్యం నుంచే సన్యాసం ఉంచుకోవడం కాదండి గృహస్థ అయిపోయాడు గృహాద్వా ప్రవ్రజేట్ గృహము నుండి సన్యాసించు వనప్రస్థం అక్కర్లే కదా లేదా వనప్రస్థుడుగా ఉన్నాడు వనాద్వా ప్రవ్రజేట్ అని సర్వత్రా ప్రవరజనమును చెప్పినారు కాబట్టి ఆత్మము ఆత్మసాక్షాత్కారము మోక్షము జ్ఞానము కావాలంటే పరివ్రాజ్యమును స్వీకరించుట అయినది స్థితి స్వీకరిస్తూనే ఉన్నది అన్ని సందర్భముల్లో కూడా ఓకే కొనసాగిద్దాం పూర్ణమిడము పూర్ణముద్య పూర్ణశా పూర్ణమే అవశిష్య శాంతి